ఒక అరక్షణం మంచి కోసం ఇరవై నాలుగు గంటల మంచిని వదులుకోవడం తెలివి తక్కువ అవుతుంది ఇప్పుడు మిరపగా బజ్జి అరక్షణమే ఆ బజ్జి తినడానికి ఒక అర నిమిషం పడుతుంది ముప్పై సెకండ్లు పడుతుంది ముప్పై సెకండ్లు హా బాగుంటుంది ఇంకా తర్వాత లోపల లివర్ మీద వాటన్నింటి మీద బుల్లెట్లు పెట్టి కొట్టినట్టే మిరపకాయ బజ్జి అంటే ఇట్స్ ఎ బుల్లెట్ ఒక అంది అప్పు అంది ఇన్నర్ ఇంటెస్టైన్స్ ఆ ఇన్నర్ ఆర్గన్స్ మీద తుపాజి పెంచినట్టే మిరపకాయ బజ్జీ అంటే అంటే కుడ్ బి లైక్ దాట్ నీ నాట్ బి మిరపకాయ కూడా పచ్చిమిరపకాయ సద్గుణాలు ఉన్నాయని చెప్తున్నారు కుడ్ బి కాబట్టి కాబట్టి గుణము కలిగిన వస్తువు ఆహారం మరొకటి కానీ లభించినప్పుడు కానీ లభించనప్పుడు కానీ రెండు సందర్భములలోనూ ఉల్లాసముగా ఉండగలుగుతా ఇది సంతు సతతం కొంతమంది అలా ఉంటారు వాళ్ళకి మీరు మంచి రుచికమైన ఆహారం ఇచ్చినప్పుడు మహా ఉల్లాసంగా ఉంటారు ఓ మోస్తరిది పెట్టినా ఉల్లాసంగానే ఉంటారు ఎలాంటిది ఇచ్చినా ఉల్లాసంగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఉల్లాసము అది ఆత్మోల్లాసము అది బాహ్య వస్తువులపై ఆధారపడి లేదు అది పాయింట్ అక్కడ మీరు మంచి భోజనం చేయకూడదని నా కాదు మీరు హైగా సుఖంగా భోజనం సుఖంగా ఉండండి కానీ ఆత్మోల్లాసమును మాత్రం బాహ్య వస్తువులకి మార్ట్ గేజ్ పెట్టవద్దు మార్టి గేజ్ అంటే తెలుసునండి ఓకే ఆనందాన్ని సంసారానికి తాకట్టు పెట్టవద్దు తాకట్టు పెడితే ఏమిటి వాళ్ళు మీరు ఇప్పుడు మీరు వడ్డానం తాకట్టు పెట్టారనుకోండి ఆయన పర్మిషన్ ఇస్తేనే మీరు పెట్టుకోగలుగుతారు వడ్డానం లేకపోతే పెట్టుకోవడానికి ఉండదు మళ్ళీ ఆయన అడగాలి ఏమండి నేను వడ్డానం పెట్టుకోవాలనుకుంటున్నాను ఒక పూటకి ఇవ్వండి ఏంటంటే సరే పెట్టుకోండి మళ్ళీ సాయంకాలం ఆ పార్టీ అయిపోయిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చేయండి అన్న వెంటనే అది పెట్టుకుని మళ్ళీ సాయంకాలం ఇచ్చేసేయాలి వాపస్ ఇచ్చేయాలి ఎందుకని తాకట్టు సుమ్మండి అలాగా ఆనందాన్ని సంసారానికి తాకట్టు పెట్టవద్దు సంసారం ఎలా ఉన్నా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నా చిరునవ్వును నేను వదిలిపెట్టను నా చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ లెట్స్ మై at inner square i'm not going to give it up ginnu niru meda padina i'm not going to give it up adi santushtas tat yogi samaahita chittaha avun chusam nenu sense lo cheppanu yoga shabdanki chitta samadhanam ane prasiddhamaina artham ante chittamu ekagramay undali ekagramava undali శాంతముగా ఉండాలి సమాధానము సమాధానము అంటే అవేర్నెస్ వేదాంతుల సమాధానము డిఫరెంట్ ఫ్రమ్ యోగుల సమాధి యోగుల సమాధి కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ యోగుల సమాధి వేదాంతుల సమాధానము అవేర్నెస్ అంటే అలా తెలుసుకుంటూ ఉండడం చిత్రంలో ఏదైనా వచ్చిందనుకోండి తెలుసుకుంటూ ఉండడం ఇది రోడ్డు మీద ఈ రోడ్డు మీద నుంచి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు దీన్ని ట్రాఫిక్కి బంద్ పెట్టాము ఓన్లీ పర్టికులర్ ఐటమ్సే వెళ్ళాలి అని మీరు రోడ్డుని కట్టడి చేయటం దాన్ని కాన్సన్ట్రేషన్ అంట మనస్సు అనే రోడ్డుని దాంట్లో ఉండే ట్రాఫిక్ని కట్టడి చేసేయటం ఏది పడితే ఆ రోడ్డు మీద వెళ్ళడానికి వీల్లేదు మేము ఏది అనుమతిస్తే అదే వెళ్ళాలి అది రోడ్డుని కట్టడి చేయటం ఇంకొకటి ఏమిటి రోడ్డు మీద ఏం వెళ్తుందో ఏం వెళ్ళదో మనం కట్టడి ఏమి చేయము కానీ రోడ్డు మీద ఏది వెళితే దానిని సాక్షిగా దర్శిస్తాము దీంట్లో ఏది తేలిక రోడ్డు ట్రాఫిక్ని కట్టడి చేయటం తేలిక సాక్షిగా దర్శించటం తేలిక సాక్షిగా దర్శించటమే తేలిక ఉపయోగకరము కూడా అదే సో హఠయోగుల చిత్త సమాధి అంటే ట్రాఫిక్ని కట్టడి చేయటం వేదాంతుల చిత్త సమాధానము అంటే ట్రాఫిక్ని కట్టడి చేయటం ఉండదు సాక్షిగా దర్శించటము దానివల్ల మనస్సు విషయంలో చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది మనస్సు చాలా సరళంగా ఉంటుంది శాంతంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఆకాశము వలే నిర్మలముగా ఉండును చాలాసార్లు చెప్పాను ఈ కథ అంతా ఇది ఎప్పటికప్పుడు పరగడుపు కాబట్టి ఆ మాట వచ్చింది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత యతాత్మా సంయత స్వభావ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మూడ్స్ మారిపోతూ ఉంటాయి మూడీ పర్సన్ ఉంటారు ఇంగ్లీష్లో మూడీ పర్సన్ అరగంట ఉల్లాసంగా ఉంటాడు ఇంకో అరగంట చికాకు పడుతూ ఉంటాడు చిటమట్లాదుతూ ఉంటాడు అలాగే మూడీగా ఉంటారు పీపుల్ ఆ మూడీ పీపుల్కి ఆపోజిట్ ఇది సంయత స్వభావ ఎప్పుడు శాంతముగానే ఉంటారు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు శాంతమే ప్రతికూలంగా ఉన్నప్పుడు శాంతమే అలాగే ప్రసన్నత మనకి అనుకూలమైన ప్రసన్నతయే అనుకూలం కాకున్నా ప్రసన్నతయే ఈ విధంగా సంసారాన్ని జయించడానికి ఇవన్నీ కూడా వేరు వేరు ఈ విధంగా మనకు ఆ ప్రకృతిపై పట్టు దొరకాలి ప్రకృతి అంటే మనస్సు మనస్సుపై పట్టు దొరకాలి మనస్సుకు లొంగిపోయి అలా జీవించటం చాలా కష్టం చాలా ఖేదముతో కూడిన జీవితం అయిపోతుంది కాబట్టి మనస్సును జయించే ప్రయత్నం చేయాలి ఇతరులను జయించే ప్రయత్నం చేయకూడదు నిజానికి అలెగ్జాండర్ ప్రపంచంలో సగాన్ని జయించాడు ఓ మహా ఓ మాంక్ ఒక సన్యాసి ముందు నిలబడ్డాడు నిలబడి ఆ సన్యాసిని అడిగాడు నీవు గొప్ప నేను గొప్ప అని అడిగాడు ఏమిటి నేను ప్రపంచంలో సగాన్ని జయించాను అన్నాడు అలెగ్జాండర్ అంటే సన్యాసి అన్నాడు నువ్వు నీ మనస్సుని జయించావా అంటే సన్యాసిని అడిగాడు అలెగ్జాండర్ మరి నువ్వు జయించావా నేను జయించాను నేను మనస్సును జయించాను ఇప్పుడు ఇద్దరిలో గొప్పెవరు అలెగ్జాండర్ మంత్రిని అడుగుతాడు మా ఇద్దరిలో గొప్పెవరు అని అంటే మంత్రి చెప్తాడు మరి మీరేమనుకోనంటే చెప్తాను నా పొలంలో చెప్పు తల కాస్తానంటే చెప్తాను ఆ నీ తలనే కాస్తా అని అయితే మనస్సును జయించిన వాడే ప్రపంచ విజేత కంటే గొప్ప మనం ఇంట్లో వాళ్ళని జయించక్కర్ల ఇంట్లో వాళ్ళని జయించాలని మనం పెట్టుకోకూడదు వాళ్ళు జయించబడరు వాళ్ళ దారి వాళ్ళదే తప్ప మనం చెప్పినట్టు వాళ్ళకి నీరు ఎలాగ లేదు ఎందుకు వాళ్ళని జయించాలని పెట్టుకుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఇంట్లో వాళ్ళని జయించకూడదు ఊళ్ళో వాళ్ళని జయించకూడదు ఎందుకు జయించు ఊళ్ళో వాళ్ళందరినీ జయించి ఇప్పుడు అలెగ్జాండర్ ఏం చేశాడు మొత్తం సగం సగం జయించాడు ప్రపంచాన్ని ఏం చేశాడు దుఃఖిస్తూ విలవేలా వాపోతో చచ్చిపోయాడు వాపోతో కాబట్టి మనం ఎవళ్ళని జయించక్కర్లేదండి ఒక్క మనస్సుని జయిస్తే చాలు మనస్సును జయిస్తే ప్రపంచాన్నంతని జయించినట్టే మనస్సును జయించకపోతే ప్రపంచాన్ని అంతనీ జయించినా కూడా ఎందుకు ఉపయోగము లేదు కనుక యథాత్మా సంయతస్వభావ దృఢనిశ్చయ దృఢహస్థిర నిశ్చయ అధ్యవసాయ ఆత్మతత్వ విషయ సహ దృఢనిశ్చయ అది ఎవడైతే దృఢమైన నిశ్చయము గలవాడు ఏమిటి దృఢమైన నిశ్చయం దేని ఎందు డబ్బు నాకు కావాలి నేను డబ్బే సంపాదిస్తాను అని దృఢ నిశ్చయం పెట్టుకుంటే వాడు భక్తులైపోతాడా అవే బివే అలాంటి దృఢ నిశ్చయం కాదు దృఢ నిశ్చయము దేని విషయంలోను అంటే ఆత్మతత్వ విషయంలో దృఢమైన నిశ్చయమును కలిగి ఉండవలేము ఆత్మతత్వమే సత్యము ఆ వెలుగు లోపల నున్న వెలుగు ఆ చైతన్యము అనే వెలుగు ఎరుక అనే వెలుగు అది ఏ సత్యము సర్వము ఆ వెలుగులోనే ప్రకాశిస్తుంది ఆ వెలుగే నా యొక్క యథార్థ స్వరూపము ఆ వెలుగే దేవుడు మీరు ఆ ఆత్మస్వరూపము అంత అంత లోపల ఉన్న చైతన్యం ఉన్నదే దానిని ఆరాధించాలి యు వర్షిప్ దాట్ ద కాన్షియస్నెస్ యు వర్షిప్ దాట్ బికాస్ దట్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ ది గాడ్ మిగతా గాడ్స్ అన్నీ కూడా దాని యొక్క ప్రతీకలు సింబల్స్ దట్ ఈస్ ది రియల్ గాడ్ ట్రూ గాడ్ దాన్ని మీరు సర్వ్ చేయాలి వర్షిప్ చేయాలి కాబట్టి ఆత్మతత్వ విషయంలో ఖచ్చితమైన నిశ్చయ బుద్ధి ఉండాలి ఖచ్చితమైన నిశ్చయ బుద్ధి శ్రీరామకృష్ణుల వారిని కాశీయాత్రికి రమ్మన్న వెళ్ళ రమ్మని పిలిచారు భక్తులు అంటే ఆయన అన్నారు ఎందుకప్ప కాశీ అన్నారు అంటే విశ్వేశ్వరుణ్ణి దర్శించటానికి నీ హృదయంలో విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే ఇంకా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించనక్కర్లేదు ఒకవేళ నీ హృదయంలో విశ్వేశ్వరుణ్ణి దర్శించలేకపోతే కాశీ వెళ్ళినా ఉపయోగం లేదు ఇంకెలా ఇంటి సంస్కృతంలో మాకు సామెత ఒకటి ఉంది కౌముదీ అది కంఠస్థ వృథా భాష్య పరిశ్రమ కౌముదీకంఠస్థ వృథా భాష్య పరిశ్రమ అది ఒక శోకం అవుతుంది తెలిసిందని శోకం చదవగానే తెలుసుకోవాలి మీకు సిద్ధాంత కౌముదీ అని ఉంది వ్యాకరణం పుస్తకం అది మీకు నోటుకొస్తే మీరు పతంజలి మహాభాష్యం మీద కృషి చేయటం అనవసరం ఒకవేళ కౌముది నోటికి రాకపోతే పతంజలి మహాభాష్యం మీద కృషి చేయటం అనవసరం ఎలా ఉంది రకంగా మీ హృదయంలో కాశీ ఉంటే మీరు కాశీ వెళ్దాం అనవసరం మీ హృదయంలో కాశీ లేకపోతే పోనీ ఇప్పుడు అవసరం ఇప్పుడు కూడా అవసరం ఇప్పుడు అవసరం అని చెప్పారు ఆయన అని చెప్తే వీళ్ళు వేలముఖం వేశారు అయ్యో పాపం భక్తులు వాళ్ళు వేలముఖం వేస్తేలాగా వాళ్ళని కొంత ప్రోత్సాహం చేయాలి కానీ అలా నిరుత్సాహపరిస్తే ఇలాగా అని సరే అయితే పొందండి కాశీ వెళ్దాము నేను కూడా వస్తాను కానీ మళ్ళీ వెనక్కి రావద్దా అక్కడే ఉండిపోదాం ఇంకెందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళకు కాశీలోనే ఉండిపోతాం అంటే అలాగే ఎలాగని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అయితే ఎందుకు ఇంకా అక్కడికి ఇక్కడే ఉండదు లేదు ఇంకా వెనక్కి రాని కాశీలోనే ఉండిపోతారు రోజు విశ్వేశ్వరిని దర్శిస్తారు పాద చూడండి ఆ నిశ్చయబుద్ధి ఎలా ఉందో చూసారా ఇంటికి వెళ్ళలేదు కాశీకి అక్కడే ఉండిపోయారు రమణ భగవాన్ తీర్థయాత్రకి రమ్మని కాశీకి రమ్మని కోరారు భక్తులు అంటే ఆయన ఏమన్నానంటే ఇప్పుడు చాలా దూరం కదప్ప ఏం వెళ్తాం ఎంతో దూరం కాసి అంటే మీరేం నడవక్కర్లేదండి మేము గుర్రబండి తీసు గుర్రబండి జట్కా బండి తీసుకొస్తాం మీరు రైల్వే స్టేషన్ దాకా ఆ గుర్రబండి ఎక్కిపోతే చాలు అక్కడ రైలు ఎక్కితే కాసి వెళ్ళొచ్చు మీరేమీ నడవక్కర్లేదు అన్నారు వీళ్ళు అంటే ఆయన అన్నారు సరే అయితే జట్కా బండి ముందు ఆ అరుణాచలే అరుణాచలాన్ని జట్కాబండిలో ఎక్కించేస్తే నేను కూడా ఎక్కేస్తాను అని చెప్పాను ఆయన అరుణాచలం పర్వతాన్ని జతకాబండిలో ఎక్కిస్తే ఆయన ఎక్కుతారు ఎక్కిస్తారా పర్వతాన్ని జతకా బండిలో అక్కడే ఉండిపోయారు దృఢ నిశ్చయం కోసం చెప్తున్నా ఎప్పుడు కూడా వివక్ష పట్టుకోవాలి వివక్ష ఒకటి స్వామీజీ కాశీ వెళ్ళక్కర్లేదని చెప్పాడు అని మీరు బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారనుకోండి నేను చెప్పదలుచుకున్నది మీకు తెలియలేదు అని అర్థం నా వివక్ష మీరు మిస్ అయిపోయారని అర్థం అప్పుడు మీరు కాశీ పాయింట్ కాదండి హృదయంలోనే ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు అని మీరు అన్నారనుకోట్ ది పాయింట్ కాశీ ఇస్ నాట్ ది పాయింట్ పాయింట్ ఈజ్ ఆత్మతత్వ విషయంలో దృఢ నిశ్చయం దట్ ఈస్ ది పాయింట్ కాశీ ఈజ్ ది సెకండరీ కాశీ మీరు హ్యాపీగా వెళ్ళచ్చు కాబట్టి అటువంటి ఆత్మతత్వ విషయంలో అలాగంటే దృఢ నిశ్చయం ఉండాలి ఆత్మ కంటే భిన్నంగా ఈశ్వరుడు ఉండనే ఉండడు ఎప్పుడు ఆత్మస్వరూపంగానే ఉంటాడు ఆత్మకంటే భిన్నంగా ఉంటే అనాత్మ అయిపోతాడు అనాత్మ అంటే జడము దృశ్యము నశ్వరము ఎన్ని దోషాలు కాబట్టి ఈశ్వరుడు ఆత్మరూపంగానే మన హృదయంలో ప్రకాశిస్తున్నాడు అదేవిధంగా సకల ప్రాణుల హృదయంలో కూడా ఆత్మరూపంగా ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అనే విషయంలో ఖచ్చితమైన అవగాహన అండర్స్టాండింగ్ ఉందిట దాన్నే దృఢ నిశ్చయ అని అంటారు ఇక మయ్యర్పిత మనోబుద్ధి ఇది నడిచింది శ్రీకృష్ణుడు చాలా రిపిటేటివ్గా ఉంటాడు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు ఎందుకంటే భక్తులు ప్రేమగా తెలుసుకుని అర్థం చేసుకుని కృతార్థన కావడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తారు అదొక పద్ధతి స్టైల్ ఆఫ్ టీచింగ్ అభ్యాస అంటారు అది షడ్విధ తాత్పర్యలింగాలలో ఒకటే అభ్యాసం పునఃపున దాన్ని ప్రస్తావించటం అలా మళ్ళీ మళ్ళీ చెప్పారంటే అర్థం ఏమిటి ఆ ఫోకస్ దాని మీద పెట్టుకోవాలి అని అర్థం ఇది వాల్మీకి మొదలుపెట్టాడు రామాయణంలో ఆయన కొన్ని విశేషణాలని రిపీట్ చేస్తాడు సీతాదేవి గురించి ఏమో విశేషణం అనేక విశేషణాలు వేస్తూ ఉంటాడు సడన్ గా ఓ ఇంతకుముందు ఈ విశేషణం ఇంతకుముందు వచ్చినట్టుండే ఈ వర్ణను ఇంతకుముందు చేసాడే మళ్ళీ చేసినట్టున్నాడే అని అనిపిస్తుంది అనిపించినప్పుడు అలాగా ఇది అభ్యాసము అంటే రెపిటేషన్ అంటే దాంట్లో ఏదో కిటుకు ఉందనమాట ఆయన ఏదో దాచిపెట్టాడు ఆయన అలా దాచిపెడతాడు సో ఏదో దాపరికం పెట్టాడు దాంట్లో మళ్ళీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అది మనకు అర్థమవుతుంది కాబట్టి అలాగే గీతలో కూడా అటువంటి పద్ధతి ఉంటుంది టీచింగ్ మెథడ్ సో మయ్యేవ మన ఆధస్వ మయి బుద్ధిం నివేశయ అని ఉంది కదా సరితే అదే మాట ఇక్కడ మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనస్సును బుద్ధిని నాకు అర్పించవలేదు మనస్సును అర్పించటము అంటే అంటే ఇమోషనల్ మైండ్ దట్ ఈ మనస్ బుద్ధి కదా బుద్ధి అంటే ఇంటలెక్ట్ అదే రెండింటికి తేడా రెండు కలిపి వాడినప్పుడు ఆ భేదాన్ని గుర్తించాల్సి ఉంటుంది అలా కాకుండా ఒకే పదం ఉంటే అదే అర్థం అన్నీ ఇంక్లూడ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటుంది విడివిడిగా వాడినప్పుడు దాని సందర్భాన్ని బట్టి ఉన్నారు ఇప్పుడు మనస్సు ఇమోషనల్ మైండ్ అంటే మన ఇమోషన్స్ అన్నిటినీ ఈశ్వరులకు సమర్పించవలను కామక్రోధాధికమకి తస్మిన్నేవ కరణీయం అని నారదభక్తి సూత్రంలో ఉంటారు అంటే మీకు కోరిక ఉంది కదా కోరిక మీరు ఏం చేస్తారంటే భగవంతునిపై కోరికగా మార్చేసుకోవాలి చిన్న చిన్న వాటిని కోరకూడదు భగవంతుణ్ణి మాత్రమే కోరుకోవాలి ఈ కోరిక అన్నది మనస్సు యొక్క లక్షణం కాబట్టి ఆ మనస్సు యొక్క లక్షణమైన కోరికను భగవద అర్పితం చేసేటం అంటే హే భగవాన్ నేను నిన్ను మాత్రమే కోరుతున్నాను అంటే ఏది కోరుకలేదు నేను నిన్ను కోరుకుంటున్నాను అలా చేస్తే మనస్సును దేవుడికి అర్పించేటం అలా కాకుండా ఓ దేవుడా నాకు ధనము నిమ్ము ఆ ధనంలో ఒక పర్సెంట్ మీకు ఇస్తాను అని అన్నాడు అనుకోండి దా అది ఒక అంటే హుండీలో వేస్తాను అని వన్ ఇస్తాను హుండీలో వేస్తూ ఉంటాను కదా కొంత కొంత పర్సెంటేజ్ హుండీలో వేస్తాను అంటే దాని అర్థమేంటి ఏడాది బిజినెస్లో బాగా లాభం వచ్చింది వన్ దేవుడికి ఇచ్చేసాము మళ్ళీ ఏడాది బాగా ఇంకా ఎక్కువ లాభం వచ్చినట్లయితే నాకు లాభం పెరిగి స్వామికి కూడా లాభం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వన్ పర్సెంట్ కదా అసలు లాభం లక్ష వస్తే వెయ్యి రూపాయలు దేవుడి పది లక్షలు వస్తే పదివేల రూపాయలు దేవుడికి వస్తాయి కాబట్టి సో ఈ రకంగా కోరిక పెట్టుకున్నారట్టుకోండి ఇప్పుడు ఈ కోరిక ఎందు దేవుడు కూడా ఉన్నట్టు అనిపించినా దాంట్లో దేవుడే ఉన్నాడు దేవుడే లేడుకా అంటే సంసారాన్ని కోరుతాము దేవుణ్ణి కోరుకోవడానికి బదులుగా సంసారాన్ని కోరుకుంటుక అది చాలా తప్పు మనస్సును దేవుణ్ణి కోరుకోవాలి ధనం వస్తుంది కోరుతుంది వచ్చిన ధనాన్ని యథోచితంగా ఖర్చు పెడుతూ ఉంటాం సంసారాన్ని కోరుకోవాలి సంసారాన్ని కోరుకోకూడదు ఈశ్వరుణ్ణి కోరుకోవాలి తర్వాత ఈశ్వరుడికి భయపడకూడదు భయాన్ని కూడా ఈశ్వరునికి సమర్పించేసి ఇవో ఈ భయాన్ని నేను సమర్పించేస్తున్నాను నాకు ఇంకా నిర్భయము అన్నట్టుగా ఉండాలి అలా భయపడుతూ ఉండకూడదు అది మనస్సులో ఉండే ఇమోషన్స్ని ఈశ్వరుడికి సమర్పించాలి క్రోధం ఉందనుకోండి ఈశ్వరుడికి సమర్పించి అది కూడా ఈశ్వరునికే సమర్పిత ఇంకా ఇంటలెక్ట్ చాలా చెప్పాను నేను ఇంక ఇప్పుడు అయిపోవచ్చింది క్లాసిక్ నేను ఇంకేం సాగతిస్తున్నాను అని నాకు నీరసంగానే ఉంది ఏదో ఇంకా టైం చూస్తున్నాను నేను కాబట్టి ఇంకా మళ్ళీ ఆ కథ అంతా చెప్పుకు రావడం అక్కర్లేదు మీరు ఒకసారి ఆ మయ్య మయ్యేవమనాథత్వ శ్లోకాన్ని చూస్తే జ్ఞానిపల్ల నర్సే అని నాకు ఇంకేమి గుర్తు కూడా రావటం లేదు వాటెవర్ సో బుద్ధి బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ని ఈశ్వరునికి సమర్పించాలి ఎలా సమర్పిస్తారు ఇప్పుడు మీరు ఇంటలెక్ట్ ఉపయోగించి మీరు రాజకీయపు నిర్ణయాలు చేశారనుకోండి రాజకీయం అలా వస్తుంది అంటే మీ ఇంటలెక్ట్ ఉపయోగించి మీరు ఒక కంక్లూషన్కి వచ్చారనుకోండి అది ఆ ఇంటలెక్ట్ యొక్క ఇంటలెక్ట్ని వ్యర్థంగా వినియోగించినట్టు మీ ఇంటలెక్ట్తో స్టాక్స్ని బాగా స్టడీ చేసి ఏ స్టాక్ బాగా పైకి వస్తుందో మీరు ప్రొడిక్ట్ చేసి మీరు స్టాక్ పండితుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి కొంతమంది ఉంటారు స్టాక్ పండితులు అలా అంటారు స్టాక్ పండిట్స్ అని ఈ పండిట్ అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉంది ఇంగ్లీష్లోకి అలా ఆ మాట సో స్టాక్ మార్కెట్ పండిట్స్ ఉంటారు అంటే వాళ్ళు మంచి బుద్ధిమంతమై ఉంటారు మహా సురుఖైన బుద్ధి కలిగి ఉంటారు కానీ ఆ బుద్ధి అంతా స్టాక్ మార్కెట్ విశ్లేషణకుని వినియోగిస్తూ ఉంటారు బుద్ధి వ్యర్థమవుతుంది సో ఆ ఈ సంసార విషయాలకి బుద్ధిని ఇప్పుడు కొంతమంది ఈ గుర్ర పంద్యాల్లో వాళ్ళ పుస్తకం అంటూ ఉంటుంది ఎస్మాల్ ఇట్ బైబిల్ అలా ఈజ్ బైబిల్ ఫర్ దిస్ పంటర్స్ పంటర్స్ అన్న ఎదురంటారు పంట వాళ్ళకి బైబిల్ ఇప్పుడు ఆ పుస్తకం చూసుకుంటాడు ఇప్పుడు ఈ గుర్రం ఉంది ఈ గుర్రం పేరేమిటి పుజారి ఈ పుజారి అనే గుర్రం దీని కళ్ళెవరు తండ్రి ఎవరు దీని జాకీ ఎవరు దీని దీని బరువు ఎంత లేదా దీని మీద వేసే బరువు ఎంత అది ఈ స్టాటిస్టిక్స్ అన్నీ వాడికి కంటస్థం అలా కంటస్థం ఏడు గుర్రాలు వరుసగా నిలబెడితే దీంట్లో ఈ గుర్రం నెగ్గుతుంది అని చెప్తాడు అది నెగ్గుతుంది అబ్బో వీడు ఎంత బుద్ధిశాలిగా గుర్రం యొక్క పెడిగ్రి దాని పుట్టిపూర్వత్సానికి వీడికి కంటస్థం ఎంత బుద్ధిమంతుడు చూడండి జాకీల పేర్లు కంటస్థాం ఈ జాకీ ఇలాంటి వాడు ఎంత బుద్ధిమంతుడు సో అటువంటి విధంగా బుద్ధిని వినియోగించుట వ్యర్థమే అలాగే వినియోగించకూడదు బుద్ధిని ఎదరవాళ్ళని మోసం చేయటానికి వీడి తలవాడికి వాడి తల వీడికి అమర్చటానికి అలా బుద్ధిని వినియోగించకూడదు బుద్ధిని వినియోగించ మీరు బుద్ధి ఏమైనా మీకు బుద్ధి అంటే మరోలా అనుకోకుండా సుమ ఆ పద ప్రయోగాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏ బుద్ధి లేదన్నాడు ఆయన అనుకున్నారు అలా అంటారు లేదని మీకు ఉన్న బుద్ధిని మీరు వినియోగించదలుచుకుంటే మీరు రెండు రకాలుగా వినియోగించవచ్చు మీకు ఉండే సందర్భాన్ని బట్టి ఒకటి సంస్కృతం నేర్చుకుని శంకర భాష్యం చదవడానికి వినియోగించండి ఛాలెంజ్ టేక్ ఇట్ a ఛాలెంజ్ ఛాలెంజ్గా తీసుకోవాలి రెండు ఇప్పుడు మా వల్ల ఉదాయబాబు సంస్కృతం ఈ రామహ రామో రామాహ మా వల్ల కాదు మేము కంఠస్థాలవి చేయలేము మమ్మల్ని ఎందుకు హింస పెడతావు నువ్వు అంటే ఓకే మీకు ఆల్రెడీ తెలుగు భాష వస్తేనే కొంత సంస్కృతం వచ్చినట్టే కాబట్టి మీరు శంకర భాష్యాన్ని పట్టుకుని మీరు చదివి ఏవో ట్రాన్స్లేషన్స్ లేకపోతే ప్రవచనాలో ఆధారంగా చేసుకుని ఆ శంకర అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దానికి బుద్ధి కావాలి దానికి బుద్ధి కావాలండి అంతేకాని రాముడు ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం అవుతుందా అవదా నీ బుద్ధి ఎందుకు దానికి చిన్నపిల్లాన్ని ఎరా అడగండి ఎరా రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు రశ్వర మహారాజు అవదా అంటే అవధిసారని చెప్తాడు రాముడికి పట్టాభిషేకం అవుతుంది అయితే రామాయణ రామాయణమే ఉండదు దానికి బుద్ధి ఎందుకు దానికి భావన కావాలి మనస్సు కావాలి ప్రేమ కావాలి ఆ సందర్భం వేరు కాబట్టి ఇప్పుడు శకుంతల దుష్యంతుడి దగ్గరికి కోర్టుకు వెళ్తోంది దుష్యంతుడు ఆవిడని యాక్సెప్ట్ చేస్తాడా చేయడా చేయండి బాబు దుశ్వశ్వరు నాకెవడో నువ్వు తెలియదట్టాడు కదా కాబట్టి సో దానికి బుద్ధి బుద్ధి ఏమి కావాలి శంకరుడు సంబంధ భాష్యం మొదలు పెడతారు మొదలు పెడితే ఒక్కొక్క సెంటెన్స్ని దాన్ని అర్థం చేసుకుని ఆ తత్వాన్ని పట్టుకోవడానికి ఇటువల్ ఛాలెంజీయం నేను మీకు హామీ ఇస్తున్నాను ఇటువల్ ఛాలెంజీయం ఆ విధంగా బుద్ధికి ఆత్మతత్వ విషయంలో పదులు పెట్టే విధంగా మీరు చేసినట్లయితే అది మయి బుద్ధి నివేశయ మయంటే ఆత్మస్వరూపము మశబ్దానికి అర్థం ఆత్మస్వరూపం అస్మశబ్దానికి కాబట్టి बुद्धि आधा तत्वा चलो विनियोगुटे ईश्वर को समर्पितुट मय्यतमो बुद्धि यो मद्भत् स मे प्रियधा एवडते भक्ो वाणुना प्रियुड़ इन प्रियुड़ अने प्रिय अने पदाथे यभत् सह मे प्रिय భక్తుడంటే ఎవరు ప్రేమించువాడు భక్తి అంటే ప్రేమ ఎవడు నన్ను ప్రేమిస్తాడో యో మద్భక్త వాణ్ణి నేను ప్రేమిస్తాను సహా మే ప్రియ అంతే కదా ఇప్పుడు మీరు పూజ చేసి నాకు ధనాన్ని ఇమ్ము అని అడిగారనుకోండి దేవుణ్ణి ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ధనాన్ని ప్రేమిస్తున్నారా ధనాన్నే ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మీకు ధనాన్నే ఇస్తాడు తన ప్రేమను ఇవ్వడు రాజుగారికి ముగ్గురు భార్యలు ఉండేవారు పూర్వం కథలు అన్నీ అలాగే ఉంటాయి రాజుగారు అంటే ముగ్గురు నలుగురు భార్యలు ఉంటారు ఆయన వాళ్ళని కోరాడు నేను మార్కెట్కి వెళ్తున్నాను లండన్ మార్కెట్ కూడా మీకేం కావాలి అని కోరాడు కోరు కోరికా కోరుకోండి అంటే మొదట ఆమె కాగితం మీద నాకు డైమండ్ నెక్లెస్ కావాలి రెండో నాకు ఖరీదైన డ్రస్సులు కావాలి మూడో ఆమె ఆమె రాసింది యు అని రాసింది అంటే మీరు అని రాసింది ఆయనకి మొదట ఆమెకి ఏమేమి ఎలాగా సంతోషపడ్డాలో ఆయనకి అర్థమైపోయింది డైమండ్ నెక్లెస్ కొనేసి పంపించేశాడు ఆవిడ సంతోషపడిపోతుంది నేను వెళ్ళడు పంపించేశాడు రెండో ఆమెకు మంచి డ్రస్సులు కొని పంపించేశాడు వాళ్ళు సంతోషపడిపోతారు ఖుష్ ఇంకా చేయాల్సిందేం లేదు ఇప్పుడు ఈ మూడో ఎలాగా ఆయనకు అర్థం కాలేదు అయన స్వయంగా నడిచి ఆమె వద్దకు వెళ్ళాడు నువ్వు నిన్ను సంతోషపెట్టాలి నీకేమిస్తే నువ్వు సంతోషపడతావు అని అడిగాడు అది రాయమంటే మీరని రాశావు అదేమిటది నీకు ఏదిస్తే సంతోషపడతావు చెప్పు అంటే చెప్పాను కదా మహారాజా మీరు నేనేం చేసుకుంటా ఇదిగో వచ్చాను అంతే నాకే ఆనందం నాకదే సంతోషం ఆ రకంగా యో మద్భక్త ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాణ్ణి నేను ప్రేమిస్తాను అని దాని అర్థం చాలా ఇంపార్టెంట్ మీనింగ్ అది ఇంకా రెండవది ప్రియ అంటే ఆత్మ అని ప్రియ అంటే నిజానికి మీరు అర్థం చేసుకోండి మీకు మీకు తెలివి మాత్రం వచ్చు కదా బిడాలము అంటే అర్థం ఏంటి పిల్లండి బిడాలము అంటే ఏమిటి పిల్లి మార్జాలము అంటే అర్థం ఏమిటి పిల్లి అంటే బిడాలము మార్జాలము ఒకటే కదా వేరు వేరేం కావు వాటిని సమానార్థక పదములు పర్యాయ పదములు అంట బిడాలము మార్జాలము ఏ విధంగా పర్యాయ పదములు అదేవిధంగా ఆత్మ ప్రియ అన్నది పర్యాయ పదములు నిజంగా సహా మే ఆత్మ అన్నా సహా మే ప్రియ అన్నా ఒక్కటే కాబట్టి యో మద్భక్త ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో ఈ విధంగా ఎవడైతే నా భక్తుడై ఉంటాడో సహా మే ప్రియ అంటే ఆత్మ వాడు నా యొక్క ఆత్మయే జ్ఞానీత్వాత్మైవ మే మతం అని ఇంతకుముందు చెప్పే ఉన్నాడు కాబట్టి భక్తుడు నా యొక్క ఆత్మయే ఏమన్నా ఆత్మకేమిస్తారండి ఆత్మకి డబ్బిస్తారా ఆత్మకి డబ్బు ఇవ్వగలరా ఆత్మకి కోరికలు తీర్చగలరా ఆత్మ అంటే తానే తాను తనకేమిస్తాడు ఏమీ ఇవ్వడు మన ఏం చేస్తాడు తాను తానుగా ఉంటాడు ఇదో మన భక్త సమయప్రియ కాబట్టి ఇటువంటి భక్తుడు ఆ ఈశ్వరునితో అభేదమును పొంది అలా నిర్మలమైన ఆకాశము వంటి పరిచ్ఛేదరహితమైన చైతన్యస్వరుపుడుగా నిలిచి ఉంటాడు అంటే శ్లోకమందాము సంతు సతతయోగీ యత్మా నిశ్చయ మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్త సమే ఓం పూర్ణమద